తనములము వారు వారి తల్లిదండ్రులకు తనబలెనే గాని అన్యము కన జనన స్థానమొకటి కలదన తరమా ్రహ్మాదులకదిరమా వినుము ఈ బ్రహ్మాండ జననము నీ నా అందున అయినది ఇది యుకాదని వేరే ఇంకొకటి కలదనతరమా బ్రహ్మాదులకది Satsang with Mooji